చాలా జాగ్రత్తగా అలాగే బుద్ధుడు బతికున్న కాలంలో ఎన్నో అంశాలు చెప్పాడు చెబితే ఆయన ఆయన దేహం వదిలిపెట్టగానే ఈనయానమని మహాయానమని వజ్రయానమని రకరకాలైన భేదాలతో అది కష్టము మరి ఆయన చెప్పిన పాఠం అంతా వెళ్ళిపోయిందో తెలియదు ఇలా మరి నిర్వాణమే సత్యమని చెప్పాడు కదా ఆ నిర్వాణంలో తెలియబడినటువంటి స్వరూప జ్ఞానమే జ్ఞానోదయం అన్నాడు కదా మరి మరి అక్కడి నుంచి చూడటం వదిలేసి ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు అంటే బట్ట కట్టాలా బట్టడవాలా ఇంతకీ బట్ట కట్టాలా బట్ట విడవాలా మడి కట్టాలంటే బట్ట కట్టాలా బట్టవాలా అంటే ఈ సమస్య కర్మ మార్గంలో హిందువుల్లో కూడా కదా ఆ బట్ట విడిచింది ఈ బట్ట కట్టింది ఈ బట్టలో ఉన్నంతసేపు మడి ఈ బట్ట పెడితే మళ్ళా మామూలు బట్టలోకి వచ్చేసా అనమాట అప్పుడేమో తడి అంటే ఈ మడి అయిపోయింది ఆ తడికి వచ్చేసి సంఘము నిస్సంగం అనమాట మడి అంటే నిస్సంగం అని అర్థం మళ్ళీ అదిలో వ్యవహారంలోకి వచ్చింది అనమాట సంఘం ఏ ముటుకమాక ముటుకమ్మాక చూడండి హిందువులు ఇళ్లలో అది చూడలేకనుకుంటాం ఇట్లా మన ఆచార వ్యవహారాలలో ఈ మూడు లక్షణాలు పరుచుకుపోయినాయి కానీ యథార్థమైనటువంటి నిస్సంగం నిర్మలు అచలం అనేది ఎనుక విడిస్తే అని తెలియ జాగ్రత్తగా ఎనుక విడిచి బయలు నిర్ణయం అనేది పొందేటటువంటి కేవలత్మ నిరసన కేవల నిర్ణయం కేవల ఆత్మ నిరసన అన్నం రెండూ కూడా ఈ మూడు మాటలు ఏమి చెప్పబడ్డాయి అరీ పూర్ణ పూర్ణం రచదస్ పూర్ణమానాయ పూర్ణమిషో శాంతి శాంతి హరి